ప్రార్థన చేస్తా సూత్రం ప్రభా పరిశిదుర గొప్ప దేవ సర్వశక్తి మంత్రుడానికి వన్నాాలేసయ్య అబ్రహాం నిశాకి ఆకపుల గొప్ప దేవ భూమి ఆకాశాన్ని సముద్ర నోటి సమస్తమును నోటి మాటల ద్వారా సృష్టించిన సర్వశక్తి సంప్రద మహోన్నతులకు తండ్రి నీకు వందాలేసయ్య నీకే కృతజ్ఞతలైనా నీకే స్థుతులు శ్రోతలు అర్పించుకోవటమైన గొప్ప లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు ప్రభ మృతులను సజ్జులుగా చేసే గొప్ప దేవుడు ప్రభావ నీకు వన్నాలేసయ్య యహో ఒక అసాధ్యమైనది ఏదైనా ఉండడాన్న ప్రభు మీకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏది లేదు ప్రభావ సాధ్యం ఈ సృష్టి మీది ప్రభావ ఈ సృష్టి మీరు చేసిన గొప్ప దేవుడు ప్రభావ నీకు వందా మీ అలాంటి గొప్ప దేవుడు మీ బిడ్డలుగా మేము ఉండటం మాకే ప్రభావ మీకే కృతజ్ఞతలు అర్పించుకున్నాము ఆయన గొప్ప దేవాడి ప్రభావ ఈ నూతనమైన నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి విశ్వాసాన్ని పత్తి బలపరచండి స్థిరపరచండి ప్రభావ ఇతర ములకాల ప్రభావ ప్రతి క్షణం మా మనసు మా తలంపులు సంపూర్ణంగా మీ మీద ఆధారపడి ఉండాలని తాయపండి గొప్పది వాళ్ళ విశ్వాసంలోకి ప్రతి బిడీ ప్రతి కుటుంబాలను నడిపించమంతదిష్టమైన ఈ మీటింగ్ అంతట్లో మీరే ఆధిపత్యమైన నడిపించండి పరిశుభాత్మభిషేకంగా ఇచ్చిన ప్రతి ఒక్క బిడకు నేను బలపర్చండి అయినా రాని నడిపించండి పాటల ధర మైంప వాకిందర మీరు మాత్రం మాట్లాడండి కంటియ్యా మీ వాకించడం వల్ల సంపూర్ణంగా బలపచ్చి ఓ ప్రభావ రాబోయే దినాల్లో ప్రభావం ఏ రీతిగా ముందుకు వెళ్లాలో ప్రభా మీరు మాత్రం మాట్లాడండి ఓ దేవమ్మను బలపరచండి ప్రవ్వ దేని విషయంలో చింతించకుండా దేని విషయంలో భయపడకుండా విశ్వాసాన్ని దాన్ని కొనసాగించేవారని మీ వైపు చూస్తూ మా ముందుంచబోయిన పరుగు పన్నులో ఓపికతో సహనంతో మేము పరిగెత్తాలా ఎందుకంటే నడిపించేది మీరు ప్రవ్వ చిన్న గొర్రె పిల్లలు మెల్లమెల్లగా మమ్మల్ని నడిపించండి మీ అస్తం పెట్టి నడిపించండి ప్రవ్వ తంది తన పిల్లలను ఏదైతే నడిపిస్తారో చేయబెట్టి ఆ రితి మీరు మమ్మల్ని నడిపించి ఈ నామాన్ని మేమేమని పరిశుద్ధ నామం ప్రార్థిస్తాం తండ్రి ఆమె స్తోత్రం చెల్లింతుము స్తు స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము స్తు స్తోత్రం చెల్లింతుము ఈ సునాదు చెల్లింతుము దీవారాత్రములు పరిశుద్ధు తండ్రి మీకు వందాలైనా స్వస్థపరుచినందుకు మీకు వన్నాలు ఎస్ అయ్యా వైరస్ నుంచి విడుదల కల్పించినందుకు మీకు వందలు సైతాన్ని ఓడిపోయింది ప్రభుత్వం ప్రభావ తన సేవ తగిన ప్రతిఫలం అనుగ్రహించండి కుటుంబంలో శాంతి సమాధానం తగ్గించేమని సుఖరిస్తున్నాను ప్రవర్తిస్తున్నాం తండ్రి